పెట్రోల్గా పెట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితం అంతా అసలు వాస్తవానికి మాట్లాడితే మనం ప్రత్యక్ష ప్రమాణం మీద ఎక్కువ ఆధారపడ్డామని అంటాం గానీ అంత అనుమాన ప్రమాణమే ఓ డ్రైవర్ గారు కారులో కూర్చున్నాడండి ఆయన చక్రాలు ఎక్కడ ఉన్నాయో కనపడతాయా కనపడవు నాకు చక్రాలు కనబడితేనే డ్రైవ్ చేస్తానండి అన్నాడు అనుకోండి ఫినిస్ట్ వాడు ఎప్పటికీ జీవితంలో డ్రైవ్ చేయలేదు నాకు నా చక్రం ఎటువైపు నడుపుతున్నానో కనపడాలండి అంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి సైకిల్ తొక్కాలి కార్ తొక్కకూడదు సైకిల్ అయితే కార్ రెండు చక్రాలు కనబడతాయి ప్రశాంతంగా వెళ్ళవచ్చు నాలుగు చక్రాల సైకిల్ కూడా కావాలంటే తయారు చేసుకోవచ్చు అంతేగాని నాలుగు చక్రాలున్న కారులో కూర్చొని చక్రాలు ఎక్కడున్నాయో నాకు కనబడితేనే నేను డ్రైవ్ చేస్తానండి అనే డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వాడు ఎప్పటికైనా డ్రైవ్ చేస్తాడా అట్లాగే డ్రైవ్ చేయాలంటే అందులో ఇంధనం ఉండాలి ఇంధనం స్వయంగా నడుస్తుందా నడవదు మండిస్తుంది మండుతుంది రెండు పనులు ఉన్నాయి దానికి ఇంధనానికి రెండు రెండు ధర్మాలు ఉన్నాయి మండుతుంది మండిస్తుంది అంతే అలాగే బుద్ధి కూడా స్వయంగా మండుతుంది మండిస్తుంది ఇంద్రియాలనేటటువంటి రథాన్ని మండిస్తుంది మండుతుంది చోదక శక్తిగా పనికొస్తుంది చోదక శక్తిగా పనికి వచ్చినంత మాత్రాన పెట్రోల్ స్వయంగా ఇప్పుడు నిన్ను తీసుకెళ్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళలేదు పోనీ పెట్రోల్ లేకుండా కారు తీసుకెళ్తుంది నేను ఎక్కడికైనా తీసుకెళ్ళలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ జడమా చేతనమా జడచేతన విమర్శ అంటారు చైతన్యము స్వప్రకాశము జ్ఞానము ఆనందము సత్ అన్న ఉనికిలో ఉన్నాయి ఆ అసత్తైన జడము కాదు చేతనము కాదు అసత్తులోనే రెండు విభజనలు ఉన్నాయి ఒకటి జడం పదార్థం ఒకటి శక్తి పదార్థము కాదు శక్తి కాదు సాక్షి చదవండి మీరెంటి కలయికతో కారు చెల్లించారు కారు క్షేమంగా చేరిన ప్రమాదములకు గురైన కారకులు పెట్రోల్ కాదు కాదు మా అమ్మ నాన్నే చేశారండి నాకు అన్యాయం అంతా ఈ నుంచి కట్టబెట్టారు ఈయనేమో ఇలా ఉన్నాడు లైఫ్ టైం అందరి దగ్గర కంప్లైంట్ ఇదే ఉంటుంది ఎక్కడ ఉన్నాడో వెదిగి పొడిగొచ్చారండి బాబు ఈయన్ని ఈయనే దొరికాడు వాళ్ళకేమో నాకు అర్థం కాదు ఈయన ఏమో నేను చెప్పిన మాట వినవు ఈవిడ చెప్పిన మాట ఆయన ఎందుకు వినాలండి ఆవిడ ఆవిడ మాత్రం ఆయన చెప్పిన మాట వింటుందే ఎవడి మాట వాడే వింటలేదు పక్క వాడు మాడేందుకు వింటాడు నీ స్వరూపజ్ఞానం నిష్టంలో నువ్వు ఉంటే అసలు ఈ ప్రాబ్లం లేదు కదా చూడండి కానీ మనం ఎప్పుడేం చేస్తాం అన్య కారణం వేసేస్తూ ఉంటాం ఏదో అమ్మవారు అలా చేసిందండి ఆ రోజు ఏదో దొర్గ వెళ్ళాం ఆ దొరగగుడికి వెళ్తే ఇదిగో వీళ్ళు కనపడ్డారు ఈ కుటుంబం ఆ కుటుంబం ఒకరినొకరు చూసుకున్నారు మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇద్దాం మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దాం అన్నారు ఏదో అమ్మవారిదయ్య గుడిలో నిర్ణయం అయిపోయింది తీరా చేస్తే నోరు బాయాలని అమ్మవారి మీద వేసేసాం ఇప్పుడు ఈ సంబంధం కుదిర్చింది ఎవరు అమ్మవారు ఆవిడకేమైన పనే చూడండి వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తానని ఆవిడ ఏమైనా అనుకుందే కలిసి జీవించద్దని ఏమని అనుకుందే ఎందుకని ఆవిడ సాక్షి స్వరూపం ఆవిడ భగవంతుడు దైవం అది ప్రకాశం అది సాక్షి స్వరూపం కానీ మనం ఏం చేసాం ఆవిడ కొద్దిగా మన స్థాయికి బుద్ధి స్థాయికి దించి అమ్మవారే డిసైడ్ చేసిందండి బాబు అమ్మవారి సమక్షంలోనే కదా ఈ నిర్ణయం జరిగింది కాబట్టి అమ్మవారి అనుమతి ఉంది దీనికి అమ్మవారి యాక్సెప్టెన్స్ ఉంది దీనికి అమ్మవారే కర్త సాక్షాత్ ఈశ్వరుడే కర్త బాబు అమ్మవారే దగ్గరుండి మా పెళ్లి జరిపించింది అమ్మవారే నాకు భర్తనిచ్చింది అమ్మవారే నాకు భార్యనిచ్చింది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సత్యమే ఎవరు కాదన్నారు సృష్టి కంతటికి ఆధారమైన దైవము నీకు ఆధారం కదా నీ జనన మరణాలు ఆ ఈశ్వరుడి చేతిలోనే కదా ఉన్నాయి ఈ సృష్టి యొక్క సృష్టి స్థితి ఆ బ్రహ్మము చేతిలోనే కదా ఉన్నాయి మరి నీకు ఒక భార్యనివ్వలేడా ఒక భర్తనివ్వలేడా సృష్టిని ఇవ్వగలిగినటువంటి ఈశ్వరుడు సృష్టిని ప్రసాదించినటువంటి బ్రహ్మము ఈ తాత్కాలికమైన మానవ సంబంధాలని ప్రసాదించలేడా అంటే ఆ ఏనుగు తెచ్చి వ్యవసాయం చేసినట్టే ఎద్దులతో వ్యవసాయం చేసే బదులు ఏనుగుతో వ్యవసాయం చేయాలనుకోవడం ఎట్లాంటిదో ఇది కూడా అంతే ఎప్పటికీ అవదా పని కిలోల గడ్డితో ఎద్దుని మేపచ్చు యాభై కిలోల గడ్డి అయినా సరే ఏనుగు ముందు ఎందుకు పనికిరాదు ఐదు కిలోలు కావాలి దానికి అట్లాగే ఈశ్వరస్థితి అనే నిర్ణయంతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి దాన్ని జడం కింద లెక్కట్టదు చైతన్యం కింద లెక్కకోవడం అలాగే బుద్ధిని కూడా జడం కింద లెక్కట్టకూడదు చైతన్యం కింద లెక్కకోవడం ఆత్మని బుద్ధేస్తూ ఆత్మని ఈ బుద్ధి కొన్న పెద్ద తగాదే నేనే ఆత్మని అంటూ ఉంటుంది రెప్ప ఎంతసేపు కూడా ఎందుకని దీనికి రెండు రోల్ ప్లేయనమాట జడంగాను వ్యవహరిస్తుంది చేతనంగాను వ్యవహరిస్తుంది అన్నింటి ఎందు వ్యవహరిస్తుంది అన్ని తానే వ్యవహరిస్తుంది అన్నిటికీ సాక్షిగా కూడా ఉండగలిగే శక్తి బుద్ధిలో ఉంది అందువల్ల బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం జాగ్రత్తగా విచారణ చేసి ఎప్పుడు కూడా బుద్ధిని హృదయ స్థానంలో ఉంచాలి మానవుడికి హృదయము అవసరమే